ఏం జా సింగ్ ఏమిటా నవలా మెస్సులో కూడా పుస్తకమేనా పుస్తకాలు నీ గదిలో చదువు మెస్సులో చదువుకు నారాయణ ఈ కంచం బాగాలేదు మళ్ళీ కడుగు మీరు కొంచెం పక్కకు జరగండి ఆ కంచం బాగానే ఉంది అక్కడ కూర్చోండి రతిరామ్ నీవు కొంచెం జరుగు ఏమిటి నారాయణ నాకు మూడు చపాతీలేనా ఇవాళ చపాతీలు కొంచెమే ఉన్నాయండి అది నాకు అనవసరం నాకు మూడు చపాతీలు చాలు పది చపాతీలు కావాల్సిందే తీసుకురా అయితే మెస్ సెక్రటరీని అడగండి చూడు మెహకార్ సింగ్ రోజు ఇదే గొడవ నీకు మూడు చపాతీలు చాలా నన్ను ఏమీ అడగకు అడుగో సెక్రటరీ ఆయన్ని అడుగు రతిరామ్ గొడవ చేయకు ఊరుకో పని ఒకటి అక్కర్లేదు అయితే పో సక్రెటర్ నారాయణ మూడు చపాతీలు అయితే నాకు అక్కర్లేదు తీసుకుపో నాకు కనీసం పది చపాతీలు కావాల్సిందేసన్ అండ్ రిపీట్ స్టార్ట్ ఏం జనతా సింగ్ ఏం జనతా సింగ్ నవలా ఏమిటా నవలా మెస్సులో కూడా పుస్తకమేనా మెస్సులో కూడా పుస్తకమేనా పుస్తకాలనీ గదిలో చదువు పుస్తకాలనీ గదిలో చదువు మెస్సులో చదువుకు మెస్సులో చదువుకు నారాయణ నారాయణ ఈ కంచం బాగాలేదు ఈ కంచం బాగా లేదు మళ్ళీ కడుగు మళ్లీ కడుగు మీరు కొంచెం పక్కకు జరగండి మీరు కొంచెం పక్కకు జరగండి ఆ కంచం బాగానే ఉంది ఆ కంచం బాగానే ఉంది అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి రతిరామ్ రతిరామ్ నువ్వు కొంచెం జరుగు నువ్వు కొంచెం జరుగు ఏమిటి నారాయణ ఏమిటి నారాయణ నాకు మూడు చపాతీలేనా నాకు మూడు చపాతీలేనా ఇవాళ చపాతీలు కొంచెమే ఉన్నాయండి ఈవేళ చపాతీలు కొంచెమే ఉన్నాయండి అది నాకు అనవసరం అది నాకు అనవసరం నాకు మూడు చపాతీలు చాలవు నాకు మూడు చపాతీలు చాలవు పది చపాతీలు కావలసిందే పది చపాతీలు కావాల్సిందే తీసుకురా తీసుకురా అయితే మెస్ సెక్రటరీని అడగండి అయితే మెస్ సెక్రటరీని అడగండి చూడు మెహకార్ సింగ్ చూడు మెహకార్ సింగ్ రోజు ఇదే గొడవ రోజు ఇదే గొడవ నీకు మూడు చపాతీలు చాలా నీకు మూడు చపాతీలు చాలా నన్ను ఏమీ అడక్కు నన్ను ఏమీ అడక్కు అడుగో సెక్రటరీ అడుగో సెక్రటరీ ఆయనను అడుగు ఆయన నడువు రతిరామ్ రతిరామ్ గొడవ చేయకు ఊర్కో గొడవ చేయకు ఊర్కో రతిరామ్ రతిరామ్ ఒక పని చెయ్యి ఒక పని చెయ్యి నా చపాతీలు తీసుకో నా చపాతీలు తీసుకో నీ చపాతీలు ఒకటి కూడా నాకు అక్కర్లేదు నీ చపాతీలు ఒకటి కూడా నాకు అక్కర్లేదు అయితే పో అయితే పో సెక్రటరీని అడుగు సెక్రటరీని అడుగు నారాయణ నారాయణ మూడు చపాతీలైతే నాకు అక్కర్లేదు మూడు చపాతీలు అయితే నాకు అక్కర్లేదు తీసుకుపో తీసుకుపో నాకు కనీసం పది చపాతీలు కావాల్సిందే నాకు కనీసం పది చపాతీలు కావాల్సిందే డ్రిల్స్ రెపిటేషన్ డ్రిల్ స్టార్ట్ నువ్వు కాలేజీకి పోవ్వు కాలేజీకి పో మీరు కాలేజీకి పోండి మీరు కాలేజీకి పోండి మీరు హాస్టల్ పోకండి మీరు హాస్టల్ పోకండి నువ్వు హాస్టల్ పోకు నువ్వు హాస్టల్ పోకు నాకు నాలుగు చపాతీలు తీసుకురా నాకు నాలుగు చపాతీలు తీసుకురా మీ ఇంటి నుంచి నాలుగు పుస్తకాలు తీసుకురండి మీ ఇంటి నుంచి నాలుగు పుస్తకాలు తీసుకురాండి హాస్టల్ నుంచి కాఫీ తీసుకురాకు హాస్టల్ నుంచి కాఫీ తీసుకురాకు మెస్సు నుంచి చపాతీలు తీసుకురాకండి మెస్సు నుంచి చపాతీలు తీసుకురాకండి గొడవ చెయ్యకు ఊరుకో గొడవ చెయ్యకు ఊరుకో గొడవ చెయ్యకండి ఊరుకోండి గొడవ చెయ్యకండి ఊరుకోండి ఈ పని చెయ్యి ఊరుకోకు ఈ పని చెయ్యి ఊరుకోకు ఆ పని చెయ్యండి ఊరుకోకండి ఆ పని చెయ్యండి ఊరుకోకండి మెస్సులో కూడా పుస్తకాలేనా మెస్సులో కూడా పుస్తకాలేనా ఇంట్లో కూడా ఆఫీసు పనేనా ఇంట్లో కూడా ఆఫీస్ పనేనా పది గంటలకు కాఫీ కావాల్సిందే నాకు పది గంటలకు తెలుగు పుస్తకం చదువు గదిలో గదిలో తెలుగు పుస్తకం చదువు నువ్వు నీ గదిలో తెలుగు పుస్తకం చదువు జరగకు పక్కకు పక్కకు జరగకు జరగకు నువ్వు ఆ పక్కకు జరగకు అక్కర్లేదు ఒకటి కూడా ఒకటి కూడా అక్కర్లేదు పుస్తకం పుస్తకం ఒకటి కూడా అక్కర్లేదు అతని అతని పుస్తకం ఒకటి కూడా అక్కర్లేదు నాకు నాకు అతని పుస్తకం ఒకటి కూడా అక్కర్లేదు అడగకండి ండి రవిని రవిని పుస్తకండి ఆయనను రవిని పుస్తకం అడగకండి ఇప్పుడు ఇప్పుడు ఆయనను రవిని పుస్తకం అడగకండి మీరు మీరు ఇప్పుడు ఆయనను రవిని పుస్తకం అడగకండి కావాల్సిందే రూపాయలు కావాల్సిందే వంద వంద రూపాయలు కావాల్సిందే కనీసం కనీసం వంద రూపాయలు కావాల్సిందే నెలకు నెలకు కనీసం వంద రూపాయలు కావాల్సిందే నాకు నాకు నెలకు కనీసం వంద రూపాయలు కావాల్సిందేషన్ నువ్వు తొందరగా నా పుస్తకం చదువు తొందరగా ఈ మీరు తొందరగా ఈ గది కడగండి నువ్వు కొంచెం పక్కకు జరుగు మీరు కొంచెం పక్కకు జరగండి నువ్వు నా పుస్తకం తీసుకురా మీరు నా పుస్తకం తీసుకురాండి నువ్వు ఊరుకో మీరు మీరు ఊరుకోండి తెలుగు పుస్తకాలు చదువు చూడు తెలుగు పుస్తకాలు చూడు ఇంగ్లీషు పుస్తకాలు తీసుకోకు చదుకాలు చదవకు రవిని చూడకండి నాలుగు చపాతీలు తినండి తీసుకురా నాలుగు చపాతీలు తీసుకురాండి ఆ కంచం తీసుకురాకండి ఆ కంచం కడగకండి నాకు రోజుకు పది చపాతీలు కావాల్సిందే నాకు నెలకు పది చపాతీలు కావాల్సిందే గంట నాకు గంటకు పది చపాతీలు కావాల్సిందే రెండు గంటలు నాకు రెండు గంటలకు పది చపాతీలు కావాల్సిందే రెండు రోజులు నాకు రెండు రోజులకు పది చపాతీలు కావాల్సిందే నాకు ఇంటర్ది చపాతీలు ఇవ్వురాతీలు తీసుకురా తీసుకురా తీసుకుపో రవికి పది పూరీలు తీసుకుపో గోపాలరావు గారికి నాలుగు చపాతీలు కావాలి ఇవ్వు గోపాలరావు గారికి నాలుగు చపాతీలు ఇవ్వు రవి రవికి నాలుగు చపాతీలు ఇవ్వు కావాల్సిందే రవికి నాలుగు చపాతీలు కావాల్సిందే పుస్తకాలు రవికి నాలుగు పుస్తకాలు కావాల్సిందే తీసుకుపో రవికి నాలుగు పుస్తకాలు తీసుకుపో నేను నాకు నాలుగు పుస్తకాలు తీసుకుపో నువ్వు ఈ పుస్తకం చదువు మీరు మీరు ఈ పుస్తకం చదవండి తీసుకు రాకు మీరు ఈ పుస్తకం తీసుకురాకండి కంచం మీరు ఈ కంచం తీసుకురాకండి కడుగు మీరు ఈ కంచం కడగకండి తీసుకుపో మీరు ఈ కంచం తీసుకుపోకండి రెస్పాన్స్ డ్రిల్ రోజుకు ఎన్ని చపాతీలు కావాలి నాకు కనీసం రోజుకు ఎనిమిది చపాతీలు కావాల్సిందే నీకు నెలకు ఎన్ని రూపాయలు కావాలి వంద నాకు కనీసం గంటకు ఎన్ని ఇడ్లీలు రెండు ఇడ్లీ రోజుకు ఎన్ని కాగితాలు కావాలి నలభై ఎనిమిది నాకు కనీసం రోజుకు నలభై ఎనిమిది కాగితాలు రెండు చపాతీలు చాలా నాకు రెండు చపాతీలు అయితే అక్కర్లేదు నాకు మూడు పుస్తకాలు అయితే అక్కర్లేదు తీసుకుపో నాలుగు చాలా నాకు నాలుగు బొమ్మలు అయితే అక్కర్లేదు తీసుకుపో రవికి పది రూపాయలు అయితే అక్కర్లేదు తీసుకుపో నీకు నా పుస్తకాలు కావాలా నాకు నీ పుస్తకం ఒకటి కూడా అక్కర్లేదు శర్మకు సరళ పుస్తకాలు కావాలా శర్మకు సరళ పుస్తకం ఒకటి కూడా అక్కర్లేదు మాకు మీ బొమ్మలు ఒకటి కూడా అక్కర్లేదు మనకు వాళ్ళ కళాలు కావాలా మనకు వాళ్ల కళాలు ఒకటి కూడా అక్కర్లేదు ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ నాకు ఆరు చపాతీలు కావాలి నాకు ఆరు చపాతీలు కావాల్సిందే నాకు మూడు పుస్తకాలు కావాల్సిందే నాకు కనీసం మూడు పుస్తకాలు కావాల్సిందే రవికి ఇరవై రూపాయలు కావాలి కనీసం ఇరవై రూపాయలు కావాల్సిందే నీకు నెలకు వంద రూపాయలు కావాల్సిందే నీకు కనీసం నెలకు రవికి రెండు నువ్వు నువ్వు ఈ కంచం కడగకు నువ్వు కొంచెం పక్కకు జరుగు నువ్వు కొంచెం పక్కకు జరగకు నువ్వు ఊరుకో నువ్వు ఊరుకోకు ఈ చపాతీలు తీసుకుపోకండి మీరు గంటకు రెండు పుస్తకాలు చదవండి మీరు గంటకు రెండు పుస్తకాలు చదవకండి మీరు ఈ పని చెయ్యండి మీరు ఈ పని చెయ్యకండి మీరు రవిని అడగండి మీరు రవిని అడగకండి ఇవి పుస్తకాలే ఇవి పుస్తకాలేనండి ఇవి నా కాయితాలే ఇవి నా కాగితాలేనండి అవి మాయి అవి మా ఇల్లేనండి ఆ పుస్తకాలు మీకే ఆ పుస్తకాలు మీకే నండి